మీటింగ్ uh, శుభాబసుకోండి స్టార్టింగ్ ప్రధానం చేసుకున్నాము స్తోత్రం నాయన ప్రభ ని పాములకు వేలా స్తోత్రాలు దేవాస్యమా ప్రభ ఉదయకాలం నుంచి ఇప్పుడు వరకు కాచి కాపాడు దేవాయసప్రభ జ్ఞానంలో దేవ మేము ఉన్న దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవ ప్రతి ఒక్క చిక శక్తి క్రీస్ గద్దించి దేవాయసాప నీ మాయమార్ద వాడబడేలా మమ్మల్ని చేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా దేవాసం మరొకసారి సన్నిధిలో ఉన్న దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా ఇక్కడ దేవ ప్రతి ఒక్క పాటలలో దేవాయస వాక్యంలో దేవ మాతో మాట్లాడాడు మహాప్రభ ప్రేరుతో మాట మాట్లాడాడు మహాప్రభ ప్రతి ఒక్క చిక శక్తి క్రీస్ను గద్దించాడు మా ప్రభా నేమ్ నీ తట్టు తిరిగి బిడ్డగా ఉంటా సాయం దయచేయండి మా ప్రభా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాలి మా ప్రభా ఎక్కడ చూసిన మోసం అది మా ప్రభావ ప్రతి ఒక్క మోసం నుంచి వేసుకేసిన గద్దెస్తున్న మా తలంపులు మా క్రియలు మీ యొక్క రూపంలో మేము ఉన్నట్టు సాయం దయచేయండి మా ప్రభావ ఇక్కడేమో బిడ్డ పేరు పేరు దేవించి ఇంకా అనేకులు రానయ్యున్నారు మా ప్రభా ప్రతి ఒక్కరికి దేవ వచ్చేటట్టు సాయం దయచేయండి దేవ దేవ వాక్యం చెప్తుండగా మంచి నీళ్ళను విత్తటకు సాయం దయచేయండి మా ప్రభా మేము కూడా ఇతరులకు చెప్పే భాగ్యం దయచేయండి మా ప్రభా మీరే సాయం దాయచండి మా ప్రభా దేవా రాని ప్రతి ఒక్కరు అప్పించండి మా ప్రభావ త్వరగా వచ్చేట సాయం దయచేయండి మా దేవా మా ప్రభా మీరే తోడైనా మా ప్రత్యేక యూట్యూబ్ లో పెడుతున్న దేవా ఎంతో మంది అనేకులు దేవీని ఆశీర్వాదాలు పొందటకు సాయం దాయిచేయండి మా మీకు మేము దీవెన కుమరం చంద్ర సాందేవా ప్రతి ఒక్క దాంట్లో మీరే తోడ వింటారని త్వరగా రాబోతున్నా ఏడుచున్నాం తండ్రి థ్యాంక్ యూ పాడి దేవనామాన్ని మేమే పరిస్థితులు మేలు నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏ శయ్యా ఏ సయ ఏ సయ ఏ సయ మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరి నీ నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నిన్ను నమ్మి నాట్లు నేను వేరే ఎవరి నీ నమ్మాలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నా ఆనందం కోరేవాడా నాషలు తీర్చేవాడా నందడాశలుచేవాడాజ నా ప్రేమ నిరీ నిజమైనా దన్య ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా రాధించక నేను ఉండలేనయ్యా ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపినని గ్రహించగానే ఆరాధించే వేళనందు నీ దుహస్తములు తాకాయినన్ను పశ్చాత్తాపము కలిగే నాలో నేను పాపిన నిగానే నీ మేళ్లకు అలవాటై నీ పాదము వదలాకుంట్ నీ మేళ్లకు అలవాటై నీ పాదములు నీ నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరీ ఏసయ్యా ఏసయ్యా య్యా ఏ సయ్యా ఏసయ్యా ఏ సయ్యా ఏసయ్యా ఏ సయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను పాపములు చేసాను నేను నీ ముందర తల క్షమించగలిగే నీ మనసు ఓ దాచింది నా ఆరాధనలో పాపములు చేశాను నేను నీ ముందర తల ఎత్తలేను క్షమించగలిగే నీ మనసు హృదయము నీతో అంది నీకు వేరై మనలేననీ నృదయం నీతో అంది నీకు వేరై మనలేనని అతిశంచెద నిత్యము నిన్నే కలిగున్నందుకు ఏసయ్యా Yesaya Yesaya Yesaya Yesaya Yesaya Yesaya మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను చేయక నీవు ఆరాధించక నేను అదలు అందరికి ప్రేజ్ రాజాత్యం షేర్ చేస్తున్నారు ప్రేస్ ది లార్డ్ సిస్టర్ ప్రేజ్ ద లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి ప్రభు నామములు బట్టి మీకు అందరికీ శుభములు ఈ రోజు మనము వాక్య ధ్యానంలోకి వెళ్తున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు పరశుధాత్మ దేవుడు మన లో ఒప్పింపజేస్తున్నాడు అన్న విషయం ని జ్ఞాపకం చేసుకుని ఈ వాక్య జ్ఞానం ప్రారంభించుకున్నాము ఒక ప్రార్థన తోటి పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధుడవు మహాగనుడవు తరుశక్తి మంత్రడమైన ఏసయ్య వాక్యమైన తండ్రి నీకు వాక్ ద్వారా మమ్మల్ని బలపరచండి నీకు వాక్కు ద్వారా మమ్మల్ని అందరినీ స్థిరపరచండి నీకు వాక్కు ద్వారా నీ యొక్క సత్యంలో ఎరిగి ప్రభ మేం మాకు నేర్పించండి ప్రభ నన్ను ప్రభన తల్లి ముట్టి నాకు జ్ఞానం దయచేసి నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వర్తమానము అందరి బిడ్డలతో కూడా పంచుకుంటుండగా పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని ఏసక్తి విలినంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఓకే ఈరోజు వాక్య ధ్యానం చేసుకుంటున్నాము రెండవ తిమోతి పరిశుద్ధుడైన అపోస్తుడైన పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము ని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకున్నటకు జాగ్రత్త పడము ఒక చిన్న సింపుల్ వార్నింగ్ పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు ఎందుకంటే ఆయనకు ఇష్టమైన కుమారుడు తిమోతి ఆత్మీయ కుమారుడు సో ఆయన సేవను ఎంతగానో అభినందిస్తున్నటువంటి పౌలు తన కడవర దినములలో తను ఇంకా చనిపోతాడు తను హతసాక్షి కాబడతాడు అన్న సమయంలో ఒక చివరి పత్రిక తిమోతికి రాస్తున్నాడు ఏమని చెప్పండి అక్కడ ఒక చిన్న వార్నింగ్ ఏంటో చూడండి రెండవ తిమోతి రెండవ అధ్యాయము పదిహేనవ వచనం దేవుని ఎదుట యోగ్యుని గాను దేవుని ఎదుట యోగ్యుని సిగ్గుపడనక్కరలేని పని బాని గాను సర్వెంట్ హు ఈస్ నాట్ అషేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హు నెవర్ ఫీల్ షై టు ప్రొక్లెమ్ ద గాడ్ వర్డ్ కదా దేవుని వాక్యమును దేవుని గురించి ప్రకటించుటకు సిగ్గుపడనక్కరలేదు ఎందుకంటా నువ్వు యోగ్యునిగా నేను నీవు తీర్చుకుంటున్నావు యోగ్యత లేకుండా మనమైతే ఈ వాక్యం ని ప్రచురము చేయలేము కదండి వాక్యంని మాట్లాడాలి వాక్యం బోధించాలి అంటే చాలా కష్టం చాలా ధైర్యంతో కూడుకున్న పని అది ఎందుకంటే పశుధాత్మ దేవుడి నడిపింపు లేకుండా మనం ఏది చేసినా అది వ్యర్థం అది ఆ కాదు కాబట్టి ఇక్కడ ఏమంటుంటే నిన్ను నీవు యోగ్యునిగా కదా ఈ యోగ్యత అనే మాట వచ్చేసరికి చాలా మందికి చాలా రకాల అనుమానాలు వస్తాయి యోగ్యత అంటే ఏంటి ప్రభు చేత యోగ్యుడవు అనిపించుకోవటం అంటే అది చిన్న మాట కాదు కదా నీ ప్రవర్తనను నీ యొక్క జీవితమును అంతా కాచి వడపోస్తే దేవుని ఎదుట నువ్వు నిందారహితుడిగా ఉండటం అదే నీ యోగ్యత అంటే పరిశుద్ధంగా ఉండటం సింపుల్ వర్డ్ చెప్పాలంటే పరిశుద్ధంగా సో పౌరు భక్తుడు తిమోతికి చెప్తున్న ఈ మాట ఏంటంట దేవుని ఎదుట యోగ్యం యోగిని గాను సిగ్గుపడనక్కర లేని పనివాని సువార్తను ప్రకటన చేస్తున్నప్పుడు ప్రచురం చేస్తున్నప్పుడు బోధిస్తున్నప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు కదా మనం చాలా మంది భక్తులను చూస్తుంటాము ఎంత ధైర్యంగా వాక్యాన్ని ప్రకటిస్తుంటారు బోధిస్తుంటారు ఎందుకు అంటే ఆ పరిశుధాత్మ నడిపింపు ఆ విధంగా ఉంటది వాక్యం షేర్ చేసుకోండి కనీసం టెస్ట్ మనివ్వండి లేదా ఒక చిన్న ప్రార్థన చేయండి అంటే సిగ్గుపడుతుంటారు కారణం ఏంటో మనకు తెలీదు మేబీ ఆ ప్రార్థన యుక్తంగా చేయటం రారేమో లేక సరైన సాక్ష్యాలు వాళ్ళ దగ్గర లేవేమో లేదా వాక్య ధ్యానంలో వాళ్ళు స్థిరంగా లేరేమో ఈ మూడు కారణాలతో సిగ్గుపడతారు లేదా ప్రవర్తన సరిగా లేకపోతే క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావే కాని క్రైస్తవ్యం నీళ్ళ కనబడక కదండి యోగ్యత కోల్పోతారు తిమోతి చేస్తున్న విస్తారమైన సేవని ఎంతగానో మెచ్చుకుంటున్నా పౌలు మరొకసారి గుర్తు చేస్తున్నాడు సో గుర్తు చేసినప్పుడు మనం బాధపడద్దు నన్ను ఉద్దేశించి చెప్తున్నారా ఏంటి వాక్యము ఇది నాకేనా అని అనుకోవద్దు ఎందుకంటే దేవుడు ఒకసారి చెప్తాడు రెండవ మారు కూడా చెప్తాడు అది కచ్చితమైన అర్థం అనమాట సో ఇక్కడ పౌలు రెండవ పత్రిక తిమోతి చెప్తున్న మాట ఏంటి సిగ్గుపడినక్కరలిని సహవాణి గాను పని వాణిగాను ఆ సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని గాను వాక్యమును సత్యవాక్యం ఉపదేశిస్తున్నారు చాలా మంది కదా అందులో సత్యం లేదు వాక్యరీతిగా మనం చూసుకున్నప్పుడు ఎక్కడో లోకం కనబడుతుంది ఇది వాక్యరీతిగా లేదు బైబిల్ ప్రకారం లేని వాక్యం కదా మనకు ఆ ఇద్దరు గురించి మాట్లాడతాడు పౌరులు భక్తులు కదా వాళ్ళు అబద్ధ బోధలు చేయు హుమే హుమనయును ఫీల్ అవుతు అబద్ధ బోధలు చేయు హుమనయువును ఫీల్ అవుతుంది ఇద్దరు వ్యక్తులు ప్రత్యేకంగా మెన్షన్ చేస్తుంది బైబిల్ అంటే బైబిల్ మెన్షన్ చేయనివి ఇంకెంతమంది ఉండొచ్చు ఎంతమంది ఎందుకంటే ప్రతి ఒక్కరు బైబుల్ పట్టుకొని వెళ్ళిపోతుంటారు వాక్యం చెప్పటానికి కదా చాలా మంది వెళ్తున్నప్పుడు సత్యవాక్యాన్ని కరెక్ట్ గా బోధిస్తున్నామా కరెక్ట్ గా బైబిల్ని వాక్య రీతిగా మనం పంచుకుంటున్నామా ఇది అందరికీ తెలియాల్సిన సత్యం సత్యం అంటే యేసుప్రభును యేసు ప్రభు గురించి కాకుండా మరి ఇంకేది చెప్పినా కూడా కదండి ఏది చెప్పినా కూడా అది సత్యవాక్యమే కాదు ఎందుకంటే మనకు మతయ మార్క్ లోక యోహాంశ వార్తల్లో యేసు ప్రభుని ప్రత్యక్షంగా చూపిస్తున్నారు వారు నడుగురు సువార్తకులు యేసు ప్రభుని ప్రత్యక్ష అంటే కొత్తగా బిలీవర్స్ కొత్తగా వాక్యంలో నిలబడి వాళ్ళు కొత్తగా వాక్యం వినాలనుకున్న వాళ్ళు వాక్యం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు లేదా మనం కొత్తగా వాక్యాన్ని పరిచయం చేస్తున్న వాళ్ళు ఈ నాలుగు గ్రంథాలు ఖచ్చితంగా మొదట చూసుకోవాలి మొదట ధ్యానించాలి యసు ప్రభుని నాలుగు రూపాలుగా వాళ్ళు అక్కడ ప్రత్యక్ష పరచ పరుచుతున్నారు కాబట్టి ఈ నాలుగు వార్తలు బాగా అర్థం చేసుకున్న వారికి మనం పత్రికా పాఠాలు విషదపరచవచ్చు డైరెక్ట్ గా పత్రిక పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ సువార్తల్లోని సారాంశం మిస్ అయితారు వాళ్ళు ఎవరు చేసు ఎందుకు వచ్చాడు ఎలా పుట్టాడు ఎందుకు చనిపోయాడు ఎందుకు శ్రమలు పడ్డాడు ఎందుకు సమాధి చేయబడ్డాడు ఎందుకు తిరిగి లేచాడు మళ్లీ ఎందుకు వస్తున్నాడు ఇవన్నీ కూడా నీకు సువార్తల్లో చాలా క్లియర్ గా వాక్యం విషదపరుస్తుంది ఇవి చెప్పిన తర్వాత బలపడిన వ్యక్తికి పత్రిక పాఠాల్లోని మూల సూత్రాలు కండిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు నియమ నిబంధనలు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకు అర్థమవుతుంది కాబట్టి సత్యవాక్యం ముందు ప్రచురం చేస్తున్నప్పుడు ఆ సత్యవాక్యం ని ద్వారా వారు మరిలోతుగా దేవునిలో ఎదుగుటకు గొప్ప సాధకం అయి ఉంటున్నారు చూడండి ఈ మాట ఇక్కడ సత్య పనివానిగాను గాను సత్యవాక్యం ను సరిగా ఉపదేశించవాని నిన్ను నీవే దేవుని కనబరుచుకుంటూ జాగ్రత్త పడము నిన్ను నీవే దేవుని కనబరచగలవు మనకు చెప్పాల్సిన పని కదా ఒకరు మనకు నువ్వేంటో పెద్ద వాక్యం చెప్తావా నువ్వు కూడా వాక్యం చెప్తావా ఇలాంటి వెక్కిలి మాటలు వినేవారిని పక్కన ఎందుకంటే అది సైతాను వారిలో దూరితే తప్ప వాళ్ళ మాటలు మాట్లాడరు కదండి నిన్ను నిన్ను అవమానపరిచేవారు అనమాట వీళ్ళంతా ఇలాంటి వాళ్ళు దేవుడి లిస్టులోనే లేరు కాబట్టి వాళ్లకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మనం నమ్ముకున్న సత్యము మనల్ని సత్య మార్గంలో నడిపిస్తుంది కాబట్టి మనం నమ్ముకున్న మార్గంలో దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి పశుధాత్ముడి సహాయంతో మనము ఈ వాక్యం ప్రచురం చేస్తున్నాం కాబట్టి సిగ్గుపడవలసిన అవసరం లేదు అంటున్నాడు పౌలు భక్తుడు కాబట్టి దేవుడికి ఎదుట నిన్ను నీవే నిన్ను నీవే కనబరుచుకోవాలి నిన్ను నీవే ఎవరు మన మనకి ఛాలెంజ్లు చేయాల్సిన పని లేదు నిన్ను నీవే కనపరచుకో దేవుని ఎదుట చాలా మందికి ఇది ఒక అలవాటు అనమాట ఏంటది ఈమె శువార్త చేస్తుగా ఈయన కూడా శువార్త చేస్తుందా ఈ శువార్తల సువార్థికులంత దొంగలు అబద్దాలు చెప్తుంటారు అసలు మా ఫాస్తర్ చెప్పినట్టుగా వీళ్ళు చెప్పటం లేదు వీళ్ళు వేరేగా ఉన్నారు అంటే వీళ్ళు కొంచెం డిఫరెంట్ వి షుడ్ నాట్ వి షుడ్ నాట్ ట్రస్ట్ దేర్ వర్స్ ఇలా నమ్మాల్సిన పని లేదు ఎందుకంటే వాళ్ళు సత్యం ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి దేవుడికి అప్పగించుకోవాలి ఎందుకంట మనం కేవలం ప్రేమించటానికే ఉన్నాం క్షమించటానికే ఉన్నాం ఎలాంటి ఘోర పాపినైనా క్షమించే దేవుడు మనదేవి కదా నా దేవుడు క్షమించే దేవుడు అన్నప్పుడు నువ్వు అందరినీ క్షమించలేకపోతే నీలో లోపం ఉన్నట్టే కాబట్టి నిన్ను నీవే కనబరుచుకో సత్యవాక్యం ను బోధించేవాడిగా సిగ్గుపడని వానిగా నిన్ను నివే కనబరుచుకో యథార్థంగా నిర్దోషంగా కనబరుచుకో ఇది దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు ఈ పత్రిక ద్వారా పౌలిక్ తెలీదా త్రిమూతి చాలా గొప్ప సాక్షి గొప్ప సేవకుడని గొప్ప సంఘానికి నాయకుడని సువార్త పరిచయలో విరివిగా వాడబడుతున్న వ్యక్తి తెలియదా అయినా కూడా మళ్ళీ ఒకసారి రెండవ పత్రికలో గుర్తు చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి త్రిమూతి తక్కువ మనిషి కాదు కదా అన్నిట్లోనూ ఎక్కువగా అందరిలోనూ కూడా ఎక్కువగా సేవ విషయంలో పరిశుద్ధంగా సత్యమైన నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనకు గుర్తు చేస్తున్నామంటే మనం కూడా దీంట్లో ఫీల్ అవ్వాల్సిన పని ఎందుకంటా ఇది మనకు గుర్తు చేయటానికి మనం ఉన్నామా లేదా చెక్ చేసుకోవటానికి మనము సరిగా ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలంట కాబట్టి ఈ మాట చెప్తున్నప్పుడు నేను నీవు దేవుని ఎదుట పవిత్రముగా లేదా నిర్దోషముగా జాగ్రత్తగా కనబర్చుకోనము జాగ్రత్త పడము అంటున్నాడు అంటే బీ కేర్ఫుల్ బీ ప్రిపేర్ బి కేర్ఫుల్ బీ ప్రిపేర్డ్ అంతే అక్కడ గొప్ప గొప్ప పనులు ఏమీ లేవట కాబట్టి మనము ఈరోజు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు దేవుని ఎదుట మనల్ని మనమే మనమే ఎట్లా ఉండాలంటున్నాడు అక్కడ దేవుని నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనిటకు జాగ్రత్త పడము మనల్ని మనమే దేవునికి కనబరుచుకోవాలి ఇంకొకరు వచ్చి మనల్ని కనబరచని ఇయ్యకూడదు కదా ఒకరికి వేలు అవసరం మనం ఇవ్వకూడదు మనల్ని మనము దేవుని ఎదుట నిర్దోషంగా యథార్థంగా ఉన్నాము అని చెప్పటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అంటే దేవుని వాక్యంలో కొన్ని మాటలను మనము ధ్యానం చేద్దాం ఫస్ట్ మాట ఏంటంట ఆ లూకాసు వార్త తొమ్మిదవ ధ్యానం ఇరవై ఐదవ వచ్చినం చూడండి ఒకసారి లూకాసు వార్త తొమ్మిదవ ధ్యానం ఇరవై ఐదవ వచ్చినం అక్కడ ఏమి మనం మాట్లాడుతున్నాడంటే లూకా తొమ్మిది ఇరవై ఐదులో ఒకడు లోకమంత్రి సంపాదించి తన్ను తాను పోగొట్టుకొని ఎడల లేక నష్టపరచుకొని ఎడల వానికి ఏమి ప్రయోజనము లోకమంతటిని సంపాదించుకొని తను తాను పోగొట్టుకుంటే కదా ఇది అహంకారంతో కూడిన పని దేవుని ఎదుట నిన్ను నీవు జాగ్రత్తగా కనబరుచుకోవాలి అంటే లోకమంతటిని సంపాదించుకొని ఏం ప్రయోజనం ఎందుకంటే నిన్ను నీవు పోగొట్టుకుంటావు కాబట్టి ఇక్కడ మనల్ని మనం ఏం చేసుకోవాలంట సరి చేసుకోవాలా సంపాదన ముఖ్యమే చదువులు ముఖ్యమే ఉద్యోగం ముఖ్యమే కుటుంబం ముఖ్యమే కుటుంబ భాగోగులం చూసుకునే బాధ్యత ముఖ్యమే కానీ లోకమంతటిని సంపాదించుకొని తనని తాను పొగట్టుకుని ఎడలా లేక నష్టపరచుకొని ఎడల నేను నీకు నష్టపరచుకుంటున్నా కొన్నిసార్లు నలిగి ఏం చేస్తాం మనము ప్రార్థన మానేస్తాం వాక్య జ్ఞానం మానేస్తాం కదా సాక్ష్యం చెప్పడం మానేస్తాం లేదా లేదా కుంటి సాకులు చెప్తుంది కదా లోకమంతా సంపాదించుకుంటున్నా ప్రభావ ఉద్యోగం చేస్తున్నాం కష్టపడుతున్నాను టయార్డ్ అవుతున్నాం కదా కదండి ఇంటి పని అంతా చేసుకుంటున్నాను పని మంచి లేదనో కష్టపడుతున్నాను కానీ నాకు వాక్య ధ్యానానికి సమయం లేదు ఏం లాభం సంపాదించుకొని డబ్బులు పోగు చేసుకున్నాక నేను నీవు దేవుడికి ప్రత్యక్షపరచుకోలేకపోతే నష్టపరుచుకుంటున్నావు అని అర్థం మధ్య దేవుడు చెప్తున్న మాట కదా లేక నష్టపరచుకునే ఎడడం ప్రయోజనం వనికి ఏమి ప్రయోజనం లోకాసు వార్త తొమ్మిది ఇరవై ఐదులో తాను నష్టపరచుకుంటున్నాడంట మనం ఏం చేయాలంట మనకు మనముగా దేవుని ఎదుట యథార్థవంతులుగా కనబడాలి కానీ ఇక్కడ ఏం జరుగుతోంది తనను తాను నష్టపరచుకుంటున్న వ్యక్తిని దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు ఎవరు వీడు లోకం సంపాదించుకున్నాడు కానీ దేవుడికి సమయం ఇవ్వటానికి టైం లేదు కదా ఐమ్ టయర్డ్ ఐమ్ ఐమ్ టయర్డ్ ఐఎమ్ రెస్ట్లెస్ నాకు సమయం లేదు టైం లేదంటుంటారు చాలా మంది చెప్పే అతి ముఖ్యమైన సాహకం అనమాట టైం లేదు దేవుడికి కూడా ఆ మాటస్తే ప్రార్థన చేసేటప్పుడు సారీ బాబు నాకు టైం లేదు నేను తర్వాత వింటానంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి ఒకసారి మనం అది కూడా ఆలోచించాలి దేవుని కార్యములకు సమయం సిద్ధ మనసు కలిగి ఉండాలి సమయం సిద్ధ మనసు ఉండాలి అన్ని అన్ని చేస్తున్నావు అన్ని పనులు చకచకా చేయగలుగుతున్నావు వెరీ డైనమిక్ పర్సన్ అని చెప్తున్నారు నేను కదా నువ్వు చాలా చాలా శ్రేష్టమైన వర్క్ ఫోర్స్ నువ్వు కదా మంచి లేబర్ నువ్వు చాలా పనిమంతుడివి ఎందుకు కష్టపడుతున్నావు లోకానంతా సంపాదించుకోవాలి కానీ ప్రభుకు సమయం ఇవ్వలేకపోతున్నావు నిన్ను నువ్వు నష్టపరచుకుంటున్నావు అప్పుడు నేను నువ్వు యోగ్యుడిగా దేవుని ముందర ఎలా కనబడగలవు క్వశ్చన్ వేసుకోవాలి దేవుని ముందు యోగ్యుడిగా ఎలా కనబడగలం కదండీ రెండవ మాట చూసుకుందామా తనను తాను పరీక్షించుకోవాలట తనను తాను కనబరుచుకోవాలి యోగ్యుడిగా కనబరుచుకోవాలి ప్రభ నేను సిద్ధమైన మనసుతో నీ వాక్యం ధ్యానించగలను నాకు సమయం ఉంది నేను ప్రార్థించగలను కొంచెం సేపు సరే కొంచెం సేపు సరే నేను ధ్యానంలో ఉండగలను ప్రభా సన్నిధిలో నేను గడపగలను మనం ఈ మధ్య కాలంలో కదా గ్రూప్ లో నుంచి చాలా మంది ప్రార్థనకు రావటం లేదు ఇది ఒక మంచి అవకాశం కదా ఫ్యామిలీ ప్రేయర్ గా దీన్ని వాడుకోవచ్చు ఇంట్లో ఒకవేళ ఒప్పుకుంటే అందరూ కదండి ఇంట్లో ఒప్పుకోవచ్చు చిన్న చిన్న పిల్లలు అయితే ఒప్పించవచ్చు వాళ్ళని కూర్చోబెడితే ఫ్యామిలీ ప్రేయర్ అయిపోతుంది ఇది వాక్యము పాట ప్రార్థన కదండి సాక్ష్యాలు ఎంత మంచి అవకాశం కదా కానీ ఎంతమంది పోగొట్టుకుంటారు చిన్న టెక్నిక్స్ వాడాలా కదా ఎవరు చెప్పినా నేర్పిస్తారు మనకి ఇది హౌ టు జాయిన్ ద థీమ్స్ అని కదా హౌ టు జాయిన్ ద టీమ్స్ జాయిన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా దీని ఇతరులకు షేర్ చేస్తుంటే అనేకలు వాక్యం వింటారు వినని వాళ్ళు కూడా మారుమూల ప్రాంతాల్లో వాక్యం వినే అవకాశం ఎవరు మనకి ఇచ్చేయం ఈ జ్ఞానం ను మనకు సమయం లేదు కదండి జ్ఞానం ను సమయం లేదు కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు ఒక క్షణమైన ఒక గడి దేవుని వద్దని మీరు ఉండలేవా ప్రార్థించలేవా అంటారు దేవుడు గెజమనే తోటల శిష్యులతో ఒక గడి అయిన ఉండలేరా మనల్ని మనము పరిశుద్ధంగా యోగ్యంగా ఎదురు ఆయనకు సమర్పించుకోవాలి అంటే మరి ప్రార్థనలో వెనకడుగు వేయకూడదు వెనకాడకూడదు కదండి వాక్యాన్ని మనం బోధిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు మనమే చెప్పుకుంటాం ప్రభా పూటకు జస్ట్ ఇట్లా ఆమెనని చెప్పుకుంటా పర్లోక ప్రార్థన చేసేస్తానని ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా ఎంత నిద్ర ఎంత టయర్డ్ అయినా దేవునికి ఇవ్వలసిన టైం ని ఇచ్చి ప్రార్థన చేసుకుని పడుకుంటే అర్థినము దేవుడు సంతృప్తికరంగా మోగిస్తాడు సంతృప్తికరంగా మోగిస్తాడు తనను తాను పరిచయం చేసుకోమంటున్నాడు కనబడమంటున్నాడు మిమ్మల్ని మీరు యోగ్యులుగా ఆయన ఎదుట కనబడండి ఇది కమాండ్ కదా కమాండ్ మన ఇంట్లో పిల్లలకి ఇస్తాం కదా డోంట్ గో దేర్ అంటే వాళ్ళు వెళ్ళకూడదు కానీ విందుతున్నారు ఎందుకంటే మన మాటని నీరుతున్నారు వాళ్ళు మాట వినటం లేదు మనం చేస్తున్న పని ఇవ్వడం దేవుడి మాటని వినటం లేదు కేర్ నాట్ కదా కేర్లెస్ యాటిట్యూడ్ నిర్లక్ష్య స్వభావం కాబట్టే వాళ్ళు దేవుని ఎదుట తమని తాము పరిశుద్ధులుగా ఎంచుకోవటం లేదు ఎందుకంటే టైం లేదు టైం లేదు అంటే తప్పించుకోవటం ఏదో సాకు అనమాట అది అంటే సంథింగ్ ఈజ్ ఫిషి అవుట్ దే ఏదో లోపం ఉంది నీళ్ళు ఎందుకు నువ్వు వాక్యం నువ్వు వినటం లేదు ఎందుకు నువ్వు ప్రార్థనకు వెళ్ళటం లేదు ఎందుకు నువ్వు మందిరంకు వెళ్లటం లేదు కనీసం నువ్వు ఖాళీ సమయంలో కొంచెంసేపు వాక్య ధ్యానం చేయొచ్చు ఎంతసేపు ఇతరులని పాయింట్అవుట్ చేయటం కాదు కాని మనల్ని మనము కూడా సిద్ధపరచుకోవాలి సిద్ధపరచుకుంటేనే దేవుని ఎదుట యోగ్యమైన వారిగా మనల్ని మనము కనబరుచుకొనగలము సో ఇక్కడ మనకు యోగ్యమైన రీతిగా ఏ విధంగా కనబరుచుకున్నారో నేహ నిర్గమ సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది చూడండి సంఖ్యాకాండము ఆరవాధ్యాయము దాని తర్వాత దానికి తర్వాత వద్దాము నెహేమ్యా గ్రంథంలో నెహేమ్యా గ్రంథంలో తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయంలో వారు దేవుడికి ఎంత సమయం ఇచ్చిండ్రు ఇస్రాయలీలు నెహేమ్యా కాలంలో చూడండి అన్నమాట తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం నెహేమ్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనం ఇస్రాయలీలు అన్య నుండి ప్రత్యేకింపబడిన వారే నిల్వబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనిది ముందు ప్రత్యేకించబడ్డారు వాళ్ళు నిన్ను నీవు దేవుని ఎదుట యోగి కనబరచుకోవాలంటే ముందు ప్రత్యేకించబడాలి కదండి ప్రత్యేకించబడినప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి జనులందరిలో నుండి అన్యుల నుండి వేరై అన్యులు అంటే దేవుడిని ఎరుగని వారు క్రైస్తవులు కూడా కొన్నిసార్లు అన్యుల కిందికి లెక్కగడతాం మనం కారణం ఏంటంటే దేవుని ఎరుగారు వాళ్ళు నామకార్దులు క్రిస్ట్ మా దేవుడు అని క్రైస్ట్ చెప్పాల వీరు నా జనులు అని కదా అన్యులు వీళ్ళే యేసు ప్రభు వీరు నా జనులు కాదు అంటే మనం అన్యులకి ఎన్నికలెక్కలవు కష్టం కారణం ఏంటంటే నువ్వు దేవుని ఎరగలేదు నీ సృష్టికర్తను ఎరగకపోతే అజ్ఞానివి కదా జ్ఞానం పెరుగుతున్న ఏ రోజుల్లో ఇంకా దేవుని తెలుసుకోకపోవటం అంటే అజ్ఞానమే ఇక బైబిల్ చదవడానికి వచ్చినప్పుడు కూడా నువ్వు బైబిల్ చదవలేకపోతున్నావు దాన్ని చదువుకున్నప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటే అజ్ఞానివే లిటరేట్ అను అనుకోవద్దు మనం అజ్ఞానులమే కాబట్టి మనము ఆ చీకటి సంబంధమైన మనుషులతో కూడా జతగా ఉండక దేవుడి వాక్య ధ్యానంలో గడపడానికి ప్రయత్నం చేయాలి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఫలితము దొరుకుతుంది సో ఇక్కడ టైంలో చూడండి ఇస్రాయేలీలు అన్యజన్లందరిలో నుండి తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చిన అన్యజన్లందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే తమ పాపములు తమ పితరుల పాపలను నొప్పుకుని మరియు ఇంకా జస్ట్ పాపాలు కన్ఫ్యూస్ కావటమే కాదు ఇంకేం చేస్తున్నారంట ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడైన యహవ ధర్మశాస్త్ర గ్రంథము చదువుతూ వచ్చింది ఒక జాము అంటే ఒక గరియ కదా ఒక జాము అంటే మేబీ త్రీ అవర్స్ మొదటి జాము రి మొదటి జాము రి రెండవ జాము మూడవ అంటే ఒక టూ అవర్స్ పీరియడ్ అనమాట ఈ టైంలో వాళ్ళు గ్రంథం చదువుతూ వస్తున్నారు ధర్మశాస్త్రమును చదువుచూ వచ్చేది ఒక జాము అయిపోయినా నెక్స్ట్ టైం ఏం చేస్తున్నారంట ఒక జాము సేకు తమ పాపములను ఒప్పుకొనచూ దేవుడైన యహోవాకు నమస్కారం చేయచు వచ్చేది ఒక జాము చదవడము ఒక జాము ప్రార్థన చేయటం రండి ఇది ఒక నాయకుడు నడిపింపులో జరుగుతున్నది ఇది కదా నెహమ గ్రంథంలో చూస్తున్నాను నాయకుడి నడిపింపులో జరుగుతున్న ఒక జాము మొత్తం ఇస్రా ఏడియలు అంటే ఒకరిద్దరు కాదు ఇక్కడ మనకు ఒకరిద్దరు కనబడతలేదు ఒక గ్యాంగ్ అనమాట నంబర్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ వర్ ప్రేజింగ్ ద గాడ్ కన్ఫెసింగ్ దర్ సిన్స్ కన్ఫెసింగ్ ఈవెన్ దర్ ఎల్డర్స్ కదా తమ పితరుల పాపములను కూడా ఒప్పుకోవచ్చు ధర్మశాస్త్రు చదువుతూ ప్రార్థన చేస్తూ వాళ్ళు పాపాలను ఒప్పుకుంటూ ఒక జాము సేపు దేవుని యొక్క సన్నిధిలో సమయం గడిపినారండి ఒక జాము సేపు అంటే చాలా టైం పడుతుంది మనం జస్ట్ 845 ఫార్టీ ఫైవ్ టు నైన్ ఫార్టీ ఫైవ్ మన ప్రోగ్రామ్ టైం కదండి జస్ట్ ఒక ఒక సింపుల్ జాములో ఒక వంత్ అనమాట ఈ ఒక వంతుకు కూడా ప్రార్థనకు వచ్చడానికి చాలా మందికి ఇష్టం లేదు సింపుల్ వర్డ్ చెప్పాలంటే ఇష్టం లేదు రెండవ రీజన్ ఏమో వాళ్ళకి వేరే పనులు ఉంటాయి కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ కావాలి మేబీ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ కొన్ని కుటుంబాల్లో అలౌ చేయరు మూడవ రీజన్ ఏంటి టెక్నాలజీ సెల్ఫోన్ లేకపోటము దానికి ఛార్జింగ్ లేకపోటము దానికి రీఛార్జ్ కార్డ్ లేకపోవటము వైఫై కనెక్షన్స్ లేకపోవటం ఇది మూడవ రీజన్ ఇక మనకు నాలుగో అయ్యో రీజన్స్ అవసరం లేదు దాని తర్వాత నెక్స్ట్ డే అది యూట్యూబ్ లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా విని తీరాలి కదా నూట మంది ఉన్నారు గ్రూప్ మన వ్యూవర్స్ నూట మంది ఉండాలి మరి ప్రతిరోజు వాళ్ళ వాక్యం వింటే గనక అదండి చిన్న లాజిక్ కదా మీరు గమనించండి నూట డెబ్బై మంది చదివితే ఎంత బాగుంటది అది ఎంత మందికో పంచుతారు కదా అది ఇది స్ప్రెడ్ అవుతుంది కదా వాక్యం మనం కావాల్సింది ఏంటి ఇతరులకు వెళ్లాలి అది మారుమూల వరకు వెళ్లగలగాలి అంటే టెక్నాలజీ మనం వాడుకుంటున్నాం కదా ఇప్పుడు కదండి కాబట్టి దేవుడు కార్యం చేసేటప్పుడు ఒక జాము ప్రార్థన ఒక జాము ధర్మశాస్త్రం చదవటము ఒక జాము పాపములను ఒప్పుకొనటము తర్వాత దేవుడైన యహోవాకు నమస్కారం చేయటము నమస్కారము చేయటము ఇంకా మీరు ఐదు ఆరు వచనాలు చదువుకోండి కదా అక్కడ ఈలాగు స్తోత్రం చేసిరి ఈలాగు అంటే దిస్ ఇస్ హౌ యు వర్షిప్ ద లాడ్ దిస్ ఈస్ హౌ యు వర్షిప్ ఈ విధంగా ప్రార్థించండి మన ప్రార్థనలో ఈ విధంగా ఒక కొత్త ఊరవాడి న్యూ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయండి మీ సొంత ప్రార్థనలో ఎందుకంటే ఇది ఒకటి రెండు రోజులు కాదు చదువుతూ ఉంటే మనకు జ్ఞాపకం చేసుకుంటాం సో తమను తాము ప్రతిష్ఠించుకున్నారు వేరు అన్యుల నుంచి వేరైపోయినారంట మీరు ప్ర ప్రత్యేకపరచ తమను తాము ప్రత్యేక పరచుకోవాలి మిమ్మల్ని మీరే కనబరుచుకోమన్నారు దేవుడు ఎట్లా అంటే ముందు మనల్ని మనము అన్యుల నుండి వేరై ప్రత్యేకపరచబడిన తర్వాతనే మనం యొక్క వాక్య జ్ఞానమును జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఇవి అలాగూ చేసి మనము తమంతాము పరీక్షించుకోవాలి ఇది మనము ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే ప్రతి సంఘంలో జరుగుతుంది లేదా మన ఏబిపిఎం గ్రూప్ ప్రతి కూడికలో జరుగుతుంది కదా హోలీ కమ్ ప్రభు యొక్క శరీరము రక్తమును మనం తీసుకుంటున్నప్పుడు మనం ప్రత్యేక పరచపడుతున్నాం ప్రత్యేక పరచబడిన తర్వాతనే మనం ఏం చేసుకుంటున్నాము మనల్ని మనము పరీక్షించుకుంటున్నాం యోగ్యులమా కాదా ప్రభా నీ మొట్టే ముట్టే యోగ్యత నాకుందా నేను రక్షించబడినా పశుధాత్ములు పొందుకున్నా సేవ చేస్తున్నాను కాని స్వల్పమైన పాపం నాలో కనిపిస్తున్నాయి పరీక్షించుకోవాలి తమను తాము పరీక్షించుకోవాలంట కదా తన్ను తాను పరీక్షించుకొని ఆయన శరీరములోనూ ఆయన చిందించిన రక్తములోనూ పాలు పొందుటకు యోగ్యులుగా ఎంచుకొనండి చాలా కష్టం ఇది కదా మనకు ఈ కష్టమైన పనులన్నిట్లో గుర్తుకొస్తున్నప్పుడు హానోకుడు జ్ఞాపకం చేసుకోవాలి మూడు వందల సంవత్సరాలు కుటుంబం ఉండి బిడ్డలుండి సంసారం ఉండి పనులు చేసుకుంటూ కదండి దేవుడితో నడుస్తున్నాడంట అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు పరలోకానికి అది చాలా గొప్ప ధన్యత అది చాలా హైలీ ఇంపాసిబుల్ వర్క్ ఫర్ ఎన్ హ్యూమన్ బీయింగ్ అదండి మనవ మాతృడు ఎంత కష్టపడితే గాని ఆ ప్రయోగం చేయలేడు ఆ ప్రయోగం చేయాలి హానువుకతో అలా వెళ్ళిపోయింది చనిపోకుండా మనం రుచి చూడకుండా వెళ్ళిపోయిన వ్యక్తి కారణం ఏంటంట తను తాను యోగ్యనిగా దేవునికి కనబరుచుకున్నాడు ఎందుకంట దేవుని సన్నిధిని ఎక్కువగా ఇష్టపడిన వ్యక్తి దేవుడి సన్నిధిని ఎక్కువగా ఇష్టపడిన వ్యక్తి అనే సన్నిధిలో ధ్యానం చేసేటప్పుడు ఉదయ కాలము దినచర్య ప్రార్థనతో ప్రారంభం కావాలి నీ దినచర్య ప్రారంభంతో మోగించాలి జరుగుతుందా నువ్వు జరిగితే ఖచ్చితంగా సాక్ష్యం చెప్తావు ఎందుకంటే ఈ దినమంతటి దేవుడు నీకు కావాల్సిన సహాయము నడిపింపు పరిశుద్ధాత్మ నీకు దయచేస్తాడు కాబట్టి అత్యవసరంగా అర్జెంటు వెళ్ళిపోతున్నా కూడా నైట్ డ్యూటీస్ చేసి కూడా ఈ నిబంధనలు పాటించాలి ఎందుకంటా తమను తాము పరీక్షించుకోవటమే ఇది ఇంకొకరు మనల్ని పరీక్షించారు అదండి తమను తాము పరీక్షించుకుంటేనే ఇవన్నీ జరుగుతాయని అర్థం చేస్తున్నాడు అక్కడ తమను ప్రత్యేక పరచు కొనవాలని అంటున్నాడు ఎక్కడ సంఖ్యాకాండము ఆరవ అధ్యాయం రెండవ వచనంలో తమను తాము ప్రత్యేకించుకోండి తమను పరీక్షించుకోవాలి తమను తాము యొక్క వాక్యంలో పరీక్షించుకోవటము ప్రత్యేకించుకోవటము ఇప్పుడు దేవుడి వాక్యంలో మనల్ని ప్రత్యేకించుకోవటం ప్రత్యేకం సెలెక్టెడ్ బీ స్పెషల్ అండ్ సెలెక్టెడ్ ఎక్కడుంది మనకి సంఖ్యాకాండంలో ఒక మాట చూసుకుందాం సంఖ్యాకాండము ఆర అధ్యాయం రెండవ వచ్చినం సంఖ్యాఖండము ఆర అధ్యాయము రెండవ వచ్చినం చూడండి అక్కడ ఏముంది ఈ మాట పురుషుడే కాని స్త్రీయే కానీ యహవకు నాజీ ఎవరైనను మృక్కుని తన్ను తాను ప్రత్యేకించుకొని వారు ద్రాక్షారసము రసము మద్యములను మానవలను తనను తాను ప్రత్యేకించుకోవాలి అనుకుంటే ఐఎం వెరీ స్పెషల్ టు గాడ్ అని మనం చాలా అనుకుంటూ ఉంటాం కదండి ఎందుకు మనకు మన దేవుడి మీద నమ్మకం నేను చాలా స్పెషల్ ఐఎం వెరీ స్పెషల్ టు మై గాడ్ కదా తను తాను వీళ్ళెవరంటా నాజీరు చేయబడినవారు మనకు ఆ పౌరులు నాజీర్ చేయబడ్డాడు యేసు ప్రభు కూడా నాజీరు చేయబడ్డు పాద మనకు సంసోను చేయబడ్డాడు కదండి ఇది మద్యపానమును ముట్టకూడదు తమను తాము ప్రత్యేకించుకుని ఏడల ద్రాక్ష రసమును మద్యమును మానవలను మృక్కున్న దినములన్నీ మంగళకత్తి అతని తల మీద వేయవలదు ఇది ఇప్పుడు చాలా కష్టం కదండి కటింగ్ లేకుండా జుట్టు పెంచుకొని తిరుగుతుంటే కొందరికి ఇష్టం ఉండదు కొందరు అభ్యంతర పడుతుంటారు కాకపోతే ఆ రోజులో ఇది కుదిరింది నాజీరు చేయబడిన వ్యక్తి దేవుడికి నాజీరుగా చేయబడిన వ్యక్తి అంటే దేవుడికి ప్రతిష్ఠించబడిన వారు మనం చాలా సార్లు గమనిస్తుంటే మన కుటుంబాలలో కదా బిడ్డలను ప్రతిష్ఠిస్తాం చర్చిని ప్రతిష్ఠిస్తాం గృహ ప్రతిష్ఠ కదా కుటుంబం ని బిడ్డలను ప్రతిష్ట అంటే దేవుడికి ప్రతిష్ఠిస్తున్నాం అర్థం మరి దేవుడికి ప్రతిష్ఠించినప్పుడు ఆ విధంగా పెంచుతున్నాము అదండి మద్యపానమును తర్వాత ద్రాక్ష రసంను మొట్టకూడదు ముట్టకూడదు ప్రత్యేకంగా ఉండే ఆ దినాలలో వారు చాలా జాగ్రత్తగా నియమ నిబంధనలు పాటిస్తున్నారు ఏసుప్రభు మనకు ప్రత్యక్ష సాక్ష్యం కదండి ఎంత జాగ్రత్తగా ఉన్నాడు మానవ రీతిగా ఉన్నప్పుడు దైవ మానవుడు కాబట్టి ఆయన శోధన తట్టుకున్నాడు కదండి ఈ మధ్య మనము కణాను మీదులో చూస్తాం కదా వానల నిండా ద్రాక్ష రసం ఉంది ఏసుప్రభు తాడినట్టు ఎక్కడ కనబడదా ఆయన చేసింది అక్కడ ద్రాక్షరసము స్వచ్ఛమైన పండ్లతో పులియని పండ్లతో చేయబడింది కాబట్టి అది ఫ్రూట్ జ్యూస్ లాగా పనిచేయదు పెళ్లిలో విందులో కాబట్టి తయారు చేసింది ఎవరు అంట దేవుని కార్యం రాజీవి చేయబడిన వ్యక్తి ఆయన ప్రత్యేకంగా గుంపులో కదండి మాయమంటది మీరు ఆయన చెప్పినట్టు వినండి ఆయన చెప్పినట్టు వినండి ఎందుకంట ఆయన ఏది చెప్తున్నాడో ఆ వాక్యే మనకు నిర్ధారణ అనమాట ఆయన దేవుడు అని చెప్పటానికి సంస్మను కూడా చూస్తాం కదా చాలా నిష్ఠగా ఉన్న వ్యక్తి చాలా నియమ నిబంధనలు పాటించిన వ్యక్తి అని ఎంతగా ప్రార్థన చేస్తే పుట్టిన బిడ్డ కాని కాని నాజిరు చేయబడి తప్పిపోయిండు కదండి నాజిరు చేయబడి తను తాను దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉంచుకోలేకపోయిండు స్త్రీ వ్యామోహంలో పడి కదా స్త్రీ వ్యామోహము ఎంత ఈజీగా పడగొడుతుంది ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అంటాం శరీర వీటిగా ఆయన పడిపోయి స్త్రీకి పడిపోయి దాని ద్వారా ఆయనకు జరిగిన నష్టము అంతా ఇంత కాదు కదండీ ఫిలిస్తీన్తో యుద్ధం చేయడానికి వాళ్ళతో సాంగత్యం చేసిండు మనం కూడా అన్యులతో యుద్ధం చేయడం కాదు అన్యుల నుంచి మనం మనల్ని మనం దూరపరుచుకోవాలి అట్లాంటి వారిని ద్వేషించకూడదు కదా వారు కూడా దేవుని బిడ్డలే దేవుని స్వరూపంలో పుట్టిన వారే వారి కూడా ఒక దినమో రక్షణ దినమో వస్తుంది దేవుడి నియమ నిబంధనలో వారి లిస్ట్ ఉంటే కచ్చితంగా వారికి రక్షణ మార్గం దేవుడు ఏర్పాటు చేస్తారు కాబట్టి వారిని మనం అసహించుకోవటం కానీ వారిని మనము తృణీకరించడం కాని చేయకూడదు కానీ సంసం ఏం చేసింది వాళ్ళతో సాంగత్యమే చేసిండు కాబట్టి నాశనం కొని తెచ్చుకున్నాడు గుడ్డి తర్వాత ఆ స్తంభంలకు కట్ వేసినప్పుడు స్తంభంలన్నింటిని ఇప్పుడు ఆ జుట్టు మళ్లీ పెరి చేయబడిన వ్యక్తి ఆయన బలము జుట్టులో ఉంది తన వెంట్రుకల్లో ఉంది మళ్ళీ వెంట్రుకలు పెరిగినాయి కదండి డెల్లీలా కత్తిరించింది అప్పుడు ఆయన బలం పోగొట్టుకున్నాడు మళ్లీ జుట్టు పెరిగినప్పుడు మళ్ళీ నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఆయనకు మళ్లీ ఆ పూర్వ బలం ఇస్తే ఒక్కసారిగా ఆ మందిరమును ఎక్కడైతే ఈయనని కట్టేసింద్రో ఆ ప్రాంతం అంతటినీ కూల్చివేస్తే అందరితో పాటు ఆయన కూడా చనిపోయాడు మామూలుగా అయితే ఆయన బ్రతుకుండి వాళ్ళు యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేసి రావాల్సిన వ్యక్తి తన ప్రాణంలో పోగొట్టుకున్నాడు ఎందుకంటే నాజీరు చేయబడి కూడా తప్పిపోయింది కాబట్టి బిడ్డలను ప్రతిష్ఠించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనము ఆలోచించి ప్రతిష్ఠించాలి ఎందుకంట వారు ప్రత్యేకించబడిన శోధన చాలా ఉంటుంది ఆ ఎప్పుడు శోధకుడు పడగొట్టడానికి మన విమన సాక్ష్యం చెడగొట్టడానికే ఉంటాడు కాబట్టి పిల్లలను ప్రతిష్ఠిస్తే ప్రత్యేక పరిస్తే వారి విషయమే మీరు ప్రార్థన పూర్వకంగా చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని వండాలి ఎందుకంటే తమను తాము యోగ్యులుగా కనబరుచుకోవాలి వాళ్ళు కూడా ఎదిగినప్పుడు ఎదగనంత వరకు జ్ఞానం రానంత వరకు వారిని మనం కాపాడాలి ఎదిగిన తర్వాత వాళ్ళకు నేర్పించాలి బోధిస్తేనే కాని వాళ్ళకు తెలియదు కాబట్టి ఈ విషయంలో తమను తాము నాజీరు పరచుకున్నటువంటి ప్రత్యేకించవలసినటువంటి వ్యక్తులందరినీ గురించి మన జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఈ యొక్క విషయంలో మనము తమను తాము ప్రత్యేక పరుచుకున్న వారిని గురించి మనం ప్రార్థిస్తున్నప్పుడు నిర్గమ కాండంలో ముప్పై అధ్యాయం చూడండి ఒకసారి నిర్గమ కాండము ముప్పై మూడవ అధ్యాయము పదహారవ వర్షం నిర్గమ ముప్పై మూడు అక్కడ ఏముందా చూడండి మోసేతో ఏడి సంభాషణ ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్టుగా అబ్రహాం స్నేహితుడు మోసైతే ఇళ్లంతట్లో నమ్మకమైన వారు యేసు ప్రభుకు సాదృశ్యము పాత సో వీటి వీటి సంభాషణను చూస్తుంటప్పుడు ఆశ్చర్యం నడుస్తుంది కదా మనకు ఒకసారి చూద్దామా నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం ఆ నిర్గమ్మ అధ్యాయము పదహారవ వచనం నుంచి నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగిన దని దేని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నువ్వు నడిపిస్తున్నావు నువ్వు నన్ను అభిషేకించినావు నువ్వు నన్ను వాడుకుంటున్నావు దీనికి ప్రూఫ్ ఏంటి ప్రవ్వాదా ప్రూఫ్ ఏంటి మోస అడుగుతున్నాడు ఇక్కడ దీనికి ఎలా తెలియబడుతుంది దేని వల్ల తెలియబడు నీవు మాతో వచ్చేట వలననే కదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడదుమని ఆయన తోచారు ను మాతో ఉన్నావు మాతో వస్తున్నావు మమ్మల్ని నడిపిస్తున్నావు అని తెలియాలంటే నువ్వు మా వెంబడే ఉండాలి భూమి అంతట్లో ఉన్న అని అని ఎదుట మమ్మల్ని మేము నువ్వు ప్రత్యేక తెలుసుకోవాలి ప్రభు మనల్ని ప్రత్యేకపరచండు అనుల నుంచి అన్య సహవాసం నుంచి అన్ని బోధల నుంచి ఈ ప్రత్యేకించబడినప్పుడు మన దేవుడు మనతో ఉన్నాడు మన దేవుడు అనే నమ్మకం అనుకుందా ఆ నువ్వు చెప్పగలవా ఏమో దేవుడు నాకు లేదో మళ్ళీ డౌట్ ఎక్కడో స్టార్ట్ అవుతుంది అసలు దేవుడు ఉన్నాడా దేవుడు నాతో ప్రార్థన నా ప్రార్థన వింటున్నాడు ఇది కామన్ క్వశ్చన్ క్రిస్టియన్ ఫేత్ లో క్రైస్తవ విశ్వాసిలో ఒక మామూలు క్వశ్చన్ అనమాట అంటే అనాలోచితంగానో ఆలోచించో విల్ఫుల్లీ ఆలోచించే చెప్తున్నాం కొన్నిసార్లు నాకు ప్రార్థన వింటలేడు నా ప్రార్థన వింటాడా కానీ ఎందుకు విన్నాడు నీవు నాతో ఉన్నావు అని చెప్పినప్పుడు దేవుడు చూడండి ఏమంటున్నావు కూడా మోసతోటి కాగా ఇహోవా నీవు చెప్పిన మాట చెప్పున చేసేదను నీ మీద నాకు కటాక్షము కలిగినది మోసేతో చెప్తున్నాడు నువ్వు చెప్పినట్టు నేను వింటున్నా నీ మీద నాకు కటాక్షం ఉంది కదా నీ పేరును బట్టి నేను ఎరుగుదునని మోసేతో చెప్పాను నీ పేరును బట్టి నేను ఎరుగుతాడంట నేను నేను ప్రశ్నించుకోవచ్చు ఇప్పుడు నేను నా ప్రార్థన వింటాడు ఖచ్చితంగా నీ పేరును బట్టి నీ వివరం తెలిసి నీ ప్రార్థన ఏంటో నీ ప్రార్థన అవసరతలు నీ అంతిమ కదా గడియలే ఆయన మనుగడలో ముందే రాసి పెట్టిండు ముందే రాసిపెట్టిన దేవుడు కాబట్టి నిన్ను పేరు పెట్టి పీలిచిన దేవుడు నువ్వు నా సొత్తు అని చెప్పిన దేవుడు కదండి నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తున్నాను అని చెప్పిన దేవుడు నువ్వెవరో నేను గమనిస్తున్న దేవుడు నీ హృదయ అంతరంగంలో దేవుడు నీ హృదయ ఆలోచనల నీయు నన్ను పరీక్షించు రవ్వా నన్ను పరీక్షించు నా ఆలోచనలు తెలుసుకో అంటాడు కదండి మనం చెప్పన అవసరం నేను దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నాడు రావిద్భక్తుడు దుఃఖంలో అన్నాడన్నమాట నన్ను పరీక్షించి పరిశోధించు నా హృదయ అంతరంగం నన్ను ఎరిగినవాడవు నా దేవుడవు నాకు జ్ఞానోపదేశం చేయను కాబట్టి మన మనలు ఎరిగినవాడు మన పేరు పెట్టి ఎరిగినవాడు మోసతి ఏమంటున్నాడు ఆయన రండి ఆయన దేవుడు నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదు నేనే మోసతి దయచేసి నీ మహిమను నాకు చూపుము ఒక ఒక ఒక సంభాషణలో అయితే నువ్వు నన్ను నన్ను ఎరిగిన దేవుడో కదా నా ప్రే దేవుడు తెలుసు కదా అయితే ఒక్కసారి నన్ను నిన్ను నీవు నాకు కనబరచుకో నిన్ను నీవు నువ్వు ఎలా ఉంటావో చూడాలి ప్రతి ఒక్క కొన్ని రాశు ఎలా ఉంటుంది చూసి ఏ నెరులో బ్రతకలేడు చూడండి నా మాట నీవు నా ముఖంను చూడజాలవు నేను ఆహో మంచిత చూడని పద పద్దెనిమిది దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నేదుట కన్నబారచేది నా మంచితనం అంత నేదుట కన్నబారచేస్తున్నాను దేవుడు మంచితనం మనం ఎగిన వారమే కదా భయంకరం నా దుర్నీతిలో మోసంలో నశించుచున్న గుంపులో ఉన్న మనలను ఆయన వేరు చేసి ఏర్పరచుకొని తనకు సొత్తుగా చేసుకున్న దేవుడు ఎంత మంచి దేవుడు మంచితనం అంతి మనకు చూపించిన దేవుడు ఆయన మంచితనం నువ్వు ఎరిగినావా ఆ మంచితనం నువ్వు ప్రకటిస్తున్నావా ఎందుకంటే సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడకూడదు మా తప్పు చేస్తున్నాం మనుషునన్నాక తప్పు చేస్తుందని ఒప్పుకోవాలి ఎందుకంటే ఆ ఒప్పింపచేవాడు పరశుధాత్మ దేవుడే కాబట్టి కాబట్టి నా మంచితనం అంతయ్యో నీకు కనబర్చేదను నేను కరుణించు వాని నీ కరుణించదును ఎవని ఎందు కనికర అనేను మరియు ఆయన నీవు నా ముఖంను చూడజాలవు నీ ఏ నరుడును నన్ను చూసి బ్రతుకలేడు నన్ను చూచి ్రతకలేడు ఈ మాటను మన జ్ఞాపకం చేసుకుంటే మనము చూస్తున్న ఫొటోస్ అన్ని ఫేక్ ఇది ఏసు ప్రభువు ఇది యహోవ దేవుడు ఈ యహవ దేవుడుల పౌరము శిలువ ఏంటంటే చూపిస్తుంటారా హృదయంలో అన్ని ఫేక్ అవి విగ్రహాలే మనుష్యుల మాయాజాలమే చేతి మానవుల చేతి పనులు ఇలాంటివి మనం ఒప్పుకోవద్దు అలాంటి వాటిని ఎంకరేజ్ కూడా చేయాలి నేను ప్రతిసారి చెప్తాను విగ్రహారాధన ఖచ్చితంగా ఇది విగ్రహారాధనే మార్టిన్ లూథర్ భక్తుడు ఇలాంటి వాటి నుంచే ప్రొటెస్ట్ చేసి బయటకు వచ్చిన వాడు కదండి కానీ ప్రొటెస్టెన్స్ చర్చి లోపల ఈరోజు విగ్రహం ఉంది మరి ప్లేస్ లో అంటే అసంపూర్తి ఫాలోవర్స్ అనమాట వెళ్ళి ఇన్కంప్లీట్ ఫాలోవర్స్ కంప్లీట్ గా తూ తప్పకుండా పాటించే ఆ ప్రత్యేకమైన గోంపు ఎందుకంటే వాళ్లే తమను తాము యోగ్యులుగా దేవుని ఎదుట అయోగ్యంగా కాదు ఎందుకంటే ఐడోలేటరీ కదా విగ్రహారాధన పదాజ్ఞల్లో ఒక ఖచ్చితమైన ఆజ్ఞ అది దాన్ని ఫాలో అవుతున్నాము దాన్ని కాంప్రమైజ్ అవుతున్నాం కదా మరి అమ్మ మగ్గిలిని యేసు ప్రభుత్వం చూడిచిందంట తువ్వాల్తో అ ప్రింట్ పడిందంట అప్రింట్ నే ప్రపంచమంతా వ్యాపింపజేసింది ఇంపాసిబుల్ అది వాక్య రీతిగా ఎక్కడ అలా జరగదు అది జరిగింది అంటే అది మనుషుల ఆలోచనల నుంచి వచ్చిన మాట జ్ఞాపకం చేసుకోవాలా యశ్ ప్రభు విగ్రహం కాదు బొమ్మ కాదు అనేది జ్ఞాపకం చేసుకోవాలా ప్రత్యేక పరచుకోవాలా ప్రతిష్ఠపరచుకోవాలా దేవుని ఎదుట సమాధానకర్తగా యోగ్యుడిగా ఎంచుకోవాలి అంటే నీలో విగ్రహారాధన జరగకూడదు నువ్వు నాజీర్ చేయబడిన వ్యక్తివి కాబట్టి నువ్వు విగ్రహారాధనలను ఖండించాలా ఖచ్చితంగా ఖండించాలా ఇలా ఖండిస్తే ఖచ్చితంగా మనల్ని ఇడతారు కదండి తిడతారు ఎందుకంట లోకమంతా విగ్రహారాధనతో నిండిపోయింది ఒకప్పుడు యేసు ప్రభు బొమ్మ అన్నారు వెంట ఆంటనీజ్ అన్నారు మరి అన్నారు ఈ రోజు ఆ ప్లేస్ లో మరొకటి వచ్చి కదా టెక్నాలజీ అది కూడా విగ్రహమే కదా డబ్బు విగ్రహమే డబ్బు కూడా విగ్రహమే అధిక విద్య అధిక దుఃఖములకు చేయటం అన్నాడు సామెతలో బాగా చదువుకున్న వ్యక్తికి చాలా దుఃఖాలుంటాయట అందుకు మనం చదివే వ్యక్తి కూడా కోట్లు సంపాదిస్తున్నాడు భయంకరంగా జనసాం చేస్తున్నాడు చాలా లగ్జరీగా బతుకుతున్నాడు బాగా చదువుకునే వ్యక్తి ఉపవాసాలు ఉంటున్నాడు ఎందుకంట ఉద్యోగం లేక అధిక విద్యా అధిక దుఃఖంలో చేయడానికి తగ్గు మాత్రం ఉంటే ప్రార్థనను మనం నేర్చుకుంటున్నాం కాకపోతే అధిక విద్యతో కూడా లాభాలు కూడా ఉంటాయి కదా వాక్యం బాగా పరిశోధించవచ్చు జ్ఞానయుక్తంగా మాట్లాడచ్చు దేవుని యొక్క జ్ఞానం శోధించాలంటాడు కదా శోధి అంతరిక్షము నా చేతి పని కదా అంటాడు అంతరిక్ష మీరు టెలిస్కోప్లు పెట్టి గమనిస్తున్నారు సైంటిస్టులు వాళ్ళకి ఏం కనబడుతుందంట దేవుడు చెప్పిన యోగ గ్రంథంలో అన్ని ఉన్నాయి కదా భూమి నిండుగా ఉంది గుండుగా ఉంది తిరుగుతూ చుట్టూ భూమిలో అన్ని రకాల జంతువులు వాయువు గాలి నీరుంది ఇంకా ఏ ఏ క్లానెట్ పని ఇది లేదని ఎప్పుడో యోగ గ్రంథంలో రచించబడింది ఇప్పుడు కొత్తగా వీళ్ళు డిస్కవర్ చేస్తున్నారు కదా ఆల్రెడీ ఉన్నదాన్ని డిస్కవర్ చేస్తున్నారు జ్ఞానం ఉపయోగించి ఈ రోజు జ్ఞానం ఉపయోగించి ఇంకా కొన్ని నేర్చుకుంటున్నారు ఈరోజు మరీ భయంకరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆర్టిఫిషియల్ పేర్లోనే ఉంది ఆర్టిఫిషియల్ ఇట్స్ నాట్ న్యాచురల్ దేవుడిచ్చే జ్ఞానానికి వారు పేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తున్నారు అచ్చెం మనుషులు లాగానే అచ్చెం జంతువులు లాగానే మాట్లాడేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అందరు ఉద్యోగాలు పోతున్నాయి కదండి ఈ రోబోస్ చేస్తున్న పనులు వాటి కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోకపోతే నీకు భవిష్యత్తు లేదని బెదిరిస్తున్నారు ఏది జరిగినా ఏదొచ్చినా అది దేవుడి అనుమతి లేకుండా రాలేదు కాకపోతే దానిని సైతాన్ని మిస్యూజ్ చేస్తుంది ప్రభుత్వ మహిమకరంగా జరిగిస్తే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటది వాక్యాన్ని విరివిగా ప్రాచురించడానికి బైబిల్ ఇంకా కొన్ని లాంగ్వేజెస్ లో కొన్ని వందల లాంగ్వేజెస్ లో బైబిల్ లేదు అంటే కొన్ని వందల లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్లకు ఈ రోజు కూడా వాక్యం లేదు వాక్యం చదవలేదు వాళ్ళు ఇలాంటి యూట్యూబ్ ద్వారా వాక్యం వెళ్తుంటే వింటున్నారు వాళ్ళ భాషలో కాకపోతే ఇంగ్లీష్ లో వింటున్నారు ఇంగ్లీష్ రానోళ్లు మరి వేరే లాంగ్వేజెస్ కదా అదర్ లాంగ్వేజెస్ లో వింటున్నారు మొత్తానికి ఏదైతేనేమి కొన్ని భాషల్లోకి అయితే తర్జుమైంది కానీ బైబుల్ ఇంకా వేల అందుబాటులో లేదు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకుంటే ఆ విధంగా అది ఉపయోగకరమే కానీ దాన్ని సాతాను మరొక రూపంలో వాడుకోంది కాబట్టి ఇంకా దాని యొక్క లాభములు మనుషుల వరకు చేరలేదు కదండి లాభం చేరలేదు కాబట్టి మనల్ని మనం పరిశీక్షించుకున్నప్పుడు పరిశోధిస్తున్నప్పుడు దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడి యొక్క జ్ఞానాన్ని మనం ఆలోచిస్తుంటే ఎన్ని గొప్ప మనల్ని మనము ప్రతిష్ఠించుకుంటున్నాం ప్రత్యేక పరచుకుంటున్నాం మనల్ని మనము సరి మనల్ని మనము దేవుని ఎదుట పరీక్షించుకొని ప్రత్యేకించుకొని తర్వాత దేవుని కటాక్షమును కొలవాలనుకుంటున్నాం ఆయన కనికరం ను చూడాలనుకుంటున్నాం ప్రభా మా పక్షానను కార్యం చేస్తున్న మా పక్షాన కార్యం చేస్తున్న దేవుడవు నువ్వు ఎంత గొప్ప దేవుడవో నేను నీ యొక్క గొప్పతనంను చాటించటానికి వాక్శక్తి నాకు దయచేయి ఎన్ని మిరాకులు కదా ప్రొద్దుర్యాస రాత్రి వరకు మనం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ప్రతిదీ ఒక మిరాకులే ప్రతిదీ ఒక అద్భుతమే నువ్వు దేవుని ఎరగనప్పటికీ ఆయన నిన్ను ఎరిగిండు నువ్వు ఆయనను ప్రేమించక ముందే నిన్ను ప్రేమించాడు ఇది గొప్ప మీరు అక్కడ కదా సాక్ష్యం అది ఆయన ఎవరు నాకు తెలియదు కానీ ఆయన నన్ను ప్రేమించుడు భూమి పునాదులు వేయకమునిపోయి నన్ను ఎదిగిన దేవుడు తల్లి గర్భంలో పుట్టినప్పుడే ఏ రీతిగా ఎదుగుతున్నానో ఎదిగిన దేవుడు అది గమనించినప్పుడు భయము కలుగుతుందంట తల్లి కడుపులో బిడ్డ ఎదుగుతుంటే ఇదంతా జ్ఞానంతో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అవకాశాలు తెలుసుకోవటానికి మనల్ని మనము పరిశుద్ధపరచుకోవటానికి కాబట్టి మనం ఇంకొక మాట చూసుకున్నాము దేవుడు తనను తానే ఉపేక్షించుకోండి అంటున్నాడు మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి ఈ ఉపేక్ష అంటే ఏంటి అసలా నాకు చాలాసేపు మీనింగ్ కోసం వెతుకుతున్నాం ఉపేక్షించుకోవటం అంటే నీ ఈగో నీ సెల్ఫ్ ఈగోని ఇప్పకన పడేసి ఉపేక్షించుకుంటేనే శ్రమలను నువ్వు సీలువగా ఎత్తుకుంటావు తన శిలివను తాను ఎత్తుకొని రావాలంటాడు నీ శ్రమలను ఎత్తుకొని రావాలని తల్లి తన గర్భంన బిడ్డను పుట్టిన బిడ్డ ఉన్నప్పుడు ఆమె శ్రమలు పడుతుంది కదా పురిటి పడి బిడ్డను కంటది అదేవిధంగా యేసు ప్రభు శ్రమను పొంది ఓ సంఘంను ఆ సంఘమే మనము ఆయన రక్తంలో కడగబడిన మనమే ఆయన సంఘము ఆయన రక్తంలో కను కడుగబడి ప్రత్యేక పరచుకొని కొనబడిన మనమే ఆయన యొక్క ఆ వధ్రు సంఘము కదండి వధువు సంగము ఎంతో శ్రమ పడి విలువైన రక్తమును వెలలేని రక్తమును చెల్లించింది ఇప్పుడు ఇంతకు ఎవరికి చెల్లించిందంటే అది సిల్వ కార్యము యజ్ఞంగా సాతానం నుంచి విడుదల పొందటానికి మనకు ఆయన చెల్లించిన క్రయధనం క్రయధనం కాబట్టి అలాంటి గొప్ప జనాంగమైన మనము ఆయన ఎదుట నిలబడుతున్నప్పుడు ఆయన మనల్ని ఉపేక్షించుకోమంటున్నాడు శ్రమలను ఉపేక్షించు నీకు వస్తున్నటువంటి సమస్యను ఉపేక్షించు మనుషులు నేను నిందిస్తున్నారా ఉపేక్షించు ఎందుకంటే సత్యం బయలుపరిచే సమయం ఒక దినం వస్తుంది వారి నాల్క అలలాడుతుంది కాని ఉపేక్షించుకుంటే నీ ఈగోను పక్కన పెడితే ఖచ్చితంగా దేవుడు నీకు జ్ఞానోదయం చేయటమే కాదు అవతలి వ్యక్తుల కళ్లు కూడా తెరిపిస్తాడు వార్త విషయంలో చాలా మంది ఈగోయిస్టిక్ ఉంటారు నేను చాలా బాగా చెప్తాను నేను చాలా బాగా పాడతాను నేను చాలా బాగా సాక్ష్యాలు చెప్తాను సంగం నడిపిస్తాను ఈగో నువ్వేం చేయట్లేదు అక్కడ అన్ని ప్రభువే చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడే అన్నీ జరిగిస్తున్నాడు కాబట్టి మనం ఆలోచిస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది అంట దేవుడి కార్యంలో అగమ్య గోత్సరంలో ఎంతసేపు ఆలోచిస్తున్నా కూడా అన్నీ మనకు ఇంతవరకు అనుమానంతోనే ఉన్నాను నేను నాదేంటూ ఏమీ లేదు నిన్ను నువ్వు ఉపేక్షించుకో ఇది ఎక్కడ చెప్తున్నా చూడండి మతేసు వార్త పదహారు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మతేసు వార్త పదహార వచ్చినము ఇరవై తనను తాను ఉపేక్షించుకున్న వాళ్ళను అప్పుడే నువ్వు ఆయనని తన తాను యోగ్యుడిగా కనబరుచుకోవాలంటే నువ్వు యోగ్యుడిగా ఆయన ఎదుట నిలబడాలంటే యోగ్యుడైన దేవుడు ఎదుట నువ్వు నడవాలంటే అని వెంబడించాలంటే ఒట్టిగా వెంబడిస్తామో ఫాలోవర్స్ ఆర్ మెనీ ఫాలోవర్స్ ఆర్ మెనీ ఫర్ వాట్ రీజన్ దే ఆర్ ఫాలోయింగ్ ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ లిమిట్స్ లో దేవుని వెంబడిస్తుంటారు కొందరు ఆరోగ్యం కోసం మంచి ఆరోగ్యం ప్రభా కుటుంబ అవస్థలు అసలు ఉద్యోగంలో చదువులు కదా పెళ్లిళ్ళు ఎవరి రీజన్స్ వాళ్ళకున్నాయి దేవుని వెంబడించడానికి కానీ యోగ్యగా ప్రభా నేను నిజంగా నీకు విధేయుడను నేను ఒక విశ్వాసిగా ముందుకు నీ వెంబడి రావాలి అదండి మేసు వార్త ఆ పదహారవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఇరవై నాలుగవ తన శిష్యులను చూచి ఎవడైనా నన్ను వెంబడింప గోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి తన్ను తాను ఉపేక్షించుకోవాలి నిన్ను నీవు తగ్గించుకో నీ హంగ్ అని తగ్గించుకోవాలి ఇది చాలా డేంజరస్ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద శాటన్ సైతాన్ చేతిలో భయంకరమైన ఆయుధం ఇది అహం ని చూపించి అది ఎలాంటి గొప్ప వ్యక్తిని పడగొట్టేస్తది అహంకారం నేను చాలా బాగా ఉద్యోగం చేస్తాను నేను చాలా బాగా కంపెనీ నడిపిస్తాను నేను చాలా బాగా టీచింగ్ చేస్తాను పాడతాను ఆర్కిస్ట్ నేను చేస్తాను అన్ని ఆర్గనైజర్ మే నేను లేకపోతే అక్కడ ఏం జరగదు చాలా మందికి ఉన్నటువంటి అహంకారం నేను లేకపోతే అక్కడ ఏం జరగదు నువ్వు లేకపోయినా దేవుడు ఒక చిన్న గాడిద పెళ్లితో కూడా పని చేయించుకోగలడు గడ్డ పిల్లలతో కూడా పని చేయించుకోగలడు నేను చూస్తాను కదా గిరిజను విషయంలో ఎవరినైనా ఉపయోగించుకునే శక్తిమంతుడు ఆయన నువ్వు కాడకూడదు అంటే దేవుడు నేను నేను వెంట వాడడు నేను బ్రతిమిలాడడు నేను లేకపోతే ఏం జరగదను అహంకారం వద్దు కదండి అహంకారంతోతే వాడైపోతున్నాను నువ్వు లేకపోతే ఏమీ చేయలేను ప్రభు ఆ నిమిత్తం మాత్రుణ్ణి ఐఎమ్ హెల్ప్లెస్ ఆ హ్యూమనిటీ ఆ హంబుల్నెస్ మనలో ఉండాలి నువ్వు లేకపోతే నేనేం చేయలేను నేను ఇప్పుడు మా పిల్లల గురించి కూడా ప్రార్థిస్తుంటా నువ్వు కనుక వాళ్ళ విషయంలో నీ చిత్తం జరిగించకపోతే నేనేం చేయలేను ఎందుకంటే మనం చేసే ప్రతిరోజు ప్రార్థన ఏంటి నీ చిత్తం పరలోకం అది నెరవేరినట్లు మరి నీ చిత్తం పరలోకంలో వాళ్ళ విషయాలు ఏమైందో నాకు తెలియదు కదా ప్రార్థన చేస్తున్నా ఆ చిత్తం ఏదో వీళ్ళ జీవితాన్ని జరిగించు నా ప్రయాస నా ప్రయాతం నా పోరాటమా నాదే అన్నది లోక సంబంధం వరకే కానీ అక్కడ జరగవలసింది పరలోక సంబంధమైన కార్యం ఆ కార్యం జరగాలి అంటే నీ ఈగోని పక్కన పెట్టాలి ఇది వరకు ఒకసారి మనం మాట్లాడుతున్నాను నీ చిత్తమే నా జీవితం జరిగించాలని అనుకుంటూ కూడా మళ్ళీ మన ప్రయత్నం మనం చేస్తాం కదా నేను దేవుడికి వదిలేసిన అనుకున్నప్పుడు వదిలేసేయండి దేవుడు కార్యం చేసే వరకు చూడాలి ఎదురు చూడరు ఎందుకంటే అదే మన నిరీక్ష నిరీక్షించలేకపోతే ఒప్పిక పట్టలేకపోతే కదా మనకి అర్థమైపోతుంది కదా ఈస్మాయ సంతానం బయటకు వచ్చేసింది ఒప్పిక పట్టలేదు ారయ్ ఒప్పిక బట్టపోయేసరికి తన దాసి ద్వారా ఒక కుమారుని తెచ్చుకుంటానుకుంటుంది ఇస్మాయిల్ని తెచ్చుకోండి ఆమె ఏకమేకై కూర్చున్నాడు కదా ఏకమేకై కూర్చున్నాడు ఆమె ఆ ఒక బానిసీ సేవ దాసి చేతిలో పరాభవం ఇన్సల్ట్ ఎందుకు నువ్వు భర్తకు బిడనివ్వలేకపోయినావు నేను ఇచ్చినాను చూడు అహంకారం దేవుడు మొత్తిండు ఎడాగ్లా ఆమెను కనుగొన్నాడు నువ్వు పోయి మళ్ళీ చారాగు లొంగి ఉండు దేవుడు మళ్ళ మార్గం చూపించింది అహంకారం వేడితే దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడే సరి కాబట్టి మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు ఏం చేయాలంట ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తికొని నన్ను వెంబడింపవాలి అహంకారం వేయడండి ప్రైడ్ సెల్ఫ్ ప్రైడ్ అంటాం అదంతా వదిలేయండి సిలువెత్తుకోవాలని అంటే శ్రమలను భరిస్తూనే వెళ్లాల సేవలో అది బెడ్ ఆఫ్ రోజెస్ కాదు పూలపాంకు కాదు సేవ చాలా అష్ట నష్టాలు కొన్నిసార్లు నిద్ర ఉండదు కొన్నిసార్లు ఆహారం నీరు కూడా ఉండదు మన బ్రదర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కదా ఏదంతా వాళ్ళు ట్రైబల్ మినిస్ట్రీకి వెళ్తున్నప్పుడు ఎన్ని ఎన్ని ఆటంకాలు ఎన్ని కష్టాలు మనము పర్సిక్యూషన్ రిలీఫ్ అనే ఒక గ్రూప్ ద్వారా కొని వింటూ ఉంటాం వాళ్ళు ఎంత భయంకరమైన శోధనలు జైలులో పెడుతున్నారు పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు చర్చిలో పొలగొడుతున్నారు అరెస్ట్ చేస్తున్నారు కొడుతున్నారు భయంకరంగా ఆడ మగ లేకుండా చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళు సేవలో చాలా నష్టాలు కష్టాలు ఉంటాయి అయితే ఆ శిల్వ ఎత్తుకునే బొమ్మ అంటున్నారు దేవుడు ఈ శిల్వను ఎత్తుకుని నువ్వు సాగాల ఉపేక్షించుకుంటే ఇవన్నీ జరుగుతాయి నువ్వు నిన్ను నువ్వు తగ్గించుకుంటే దేవుని యొక్క చిత్తానికి ఒప్పుకుంటే దేవుడు నడిపిస్తున్నాడు దేవుడు నడిపిస్తున్నాడు సో మనకు టైం అవుతుంది నేను కొంచెం క్లుప్తంగా ముగిస్తాను క్లుప్తంగా ముగిస్తాను నిన్ను నువ్వు పవిత్ర పరచు కొనము నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోమంటున్నాడు ప్రతిష్ఠించుకోమన్నప్పుడు మనకు ఒక మాట గుర్తుకొస్తుంది ఎఫ్త న్యాధిపతులలో గ్రంథంలో మనకు ఆ న్యాయధిపతుల గ్రంథము పదకొండు అధ్యాయం ముప్పై ఏడవ ఉంటది పదకొండవ అధ్యాయము ముప్పై ఏడవ వచనంలో ఉంటదనమాట న్యాయధిపతులు పదకొండు ముప్పై ఏడులో ఏమంటున్నాడు నేను ఈ అమ్మోనీయులందరినీ నిశ్చయంగా నేను అప్పగించి నాకు అప్పగిస్తే దేవుడు నీ బిడ్డ నీ నీ మేక నీ గొర్రె అని దేవుడు ఏమీ అడగలేదు కాని వ్యక్తానే ఒక న్యాయాధిపతిగా ఆరేండ్లు ఇస్రాయేళను పరిపాలించిన వ్యక్తి ఆయన అన్నదమ్ములందరి మధ్యన తూలనాడబడిన వ్యక్తి అంటే అందరు గేలు చేసిండీ కాని పౌరుషంగా నిలబడ్డాడు ఆయన దేవుడి కొరకు కార్యం చేయడానికి ఆయన ఏమంటున్నాడు నేను అమ్మో నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నటకు నా ఇంటి ద్వారం నుండి బయలుదేరి వచ్చినది అది యహోవాకు ప్రతిష్ఠిత మగను దేవుడు అడగక ముందే ఈయనే నోటి దోల కదా నాకు విజయం ఇస్తే నా ఇంట్లో నుంచి నేను ఇంటికి వచ్చేటప్పుడు ఎదుటి ఎవరికొస్తే అది నీకి ప్రతిష్ఠించు అందుకే బిడ్డల విషయంలో కాని మరి ఏ విషయంలో కాని ప్రతిష్ఠా చేసుకోకూడదు చాలా మంది ఈ రోజు మొక్కుబళ్ళు మోకాళ్ళతో వస్తున్నాం అంటారు కొండలు ఎక్కుతున్నాం మోకాళ్ళతో కొండెక్కుతున్నాను దేవుడు అంటారు ఎందుకు దేవుడు అడగలేదే అంత కష్టకరమైన మృకుబడి కదండి పిచ్చి పిచ్చి ప్రేలా పనిరం అంట నోటి దోల అంటాం అంటే అనాలోచితంగా దేవుడికి ఇవ్వాలనుకుంటే నువ్వు దశవభాగం నువ్వు ఆ ఏమంటుంది ప్రథమ సంతానమును ప్రథమ ఫలమును దేవుడికి ఇవ్వు కానీ ప్రతిష్ఠ చేస్తానని చెప్తున్నాడు బలి ఇస్తాను అన్న ఒక మాట చెప్పిండు చూడండి ఆ మాట ప్రతిష్ఠిస్తే చేస్తే ఓకే కానీ బలి కూడా ఇస్తానని చెప్పిండు ఆ మాటని మరియు దహన దానిని అర్పించేదన నేను దహన బలిగా ఇచ్చేస్తాను అన్నాడు కాబట్టి దేవుడు విజయం ఇచ్చిండు ఆ విజయం తీసుకొని ఇంటికి దేవుడు చెప్పిన మాతని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు యుఫ్తా కూడా జ్ఞాపకం ఉంచుకున్నాడు ఇంటికి వస్తుంటే తండ్రి విజయవంతంగా ఒక యుద్ధం ముగించుకొని వస్తున్నాడు కదా అని చెప్పి తన కూతురు ఒక్కగానొక్క కూతురు ఆయనకు వాళ్ళ కుమారులు కూడా లేరు ఎఫ్తాకు న్యాయధిపతి అయిన ఎఫ్తా కదా ఒక్కగానకు కుమార్తె వయసులో ఉన్న బిడ్డ పాట పాడుకుంటూ సంగీతనాదములతో హ్యాపీగా వెల్కమ్ చెప్పడానికి వచ్చింది వాళ్ళ డాడీకి తండ్రిని ఎదుర్కొన వచ్చింది ఎఫ్ ఎంత దిగులు పడ్డాడు ఎందుకంటే తన గృహంలో నుంచి వచ్చేది ఏదైనా సరే నీకు బలి అన్నాడు నీకు ప్రతిష్ఠ అన్నాడు కాబట్టి ఆ బిడ్డకి చెప్పేసింది ప్రభుని నేను ఈ విధంగా వేడుకున్నాం రొక్కుబడి చేసుకున్నాను అంటే బిడ్డ ఏమంటది నన్ను నేను ప్రతిష్ఠించుకుంటా నా కన్యాత్వం గురించి రోధిస్తా ఆ తర్వాత నువ్వు నన్ను బలిగా ఇస్తావని బలిగా చేసుకుంటాను అంటే బిడ్డ కూడా తండ్రికి తగ్గట్టుగా తండ్రి చేసిన ఆ ప్రతిష్ఠని ఆ బిడ్డ ఆ పాటించింది చూడండి ఆ మాట ఆ న్యాయాధిపతుల గ్రంథము పన్నెండవ ధ్యాయంలో ముప్పై తొమ్మిదవచ్చిన రెండు నెలల తర్వాత అంతమున ఆమె తన తండ్రి యొక్క తిరిగి రాగా అతడు తాను మొక్కుకొని మొక్కుబడి చొప్పున ఆమెకు చేసను బలి ఇచ్చేసిండు బిడ్డను బలిచ్చిండు ఇది దేవుడికి ఇష్టం లేని కార్యం కదా బలులు కోరలేదు ఇసాకుని ఇస్తానంటేనే ఒప్పుకోలేదు కానీ ఎఫ్తా బహుశా ఇసాకు ఇన్సిడెంట్ మర్చిపోయి ఉంటాడు అందుకే బిడ్డని ఇస్తాను అని అనలేదు ఇంట్లో ఏది మొదట వస్తే అని వచ్చింది బిడ్డని ఇవ్వాల్సి వచ్చింది మాట మీద నిలబడ్డాడు ఆ రేళ్లు తర్వాత పారిపాలించిన ఛాన్స్ అనిపోయింది కానీ సంతానం లేకుండా ఉన్న ఒక పిల్లని బలిచ్చేసి ప్రతిష్ఠించిండు కాబట్టి అందుకే నోరు ప్రతిష్ఠించేటప్పుడు ఆలోచించి దేవుడి కొరకు మనము కార్యం చేయగలమా లేదా అనేది మనము చూసుకోవాలన్నమాట సో లాస్ట్ లో మనము గమనిద్దాము తమను తాము సిద్ధపరచుకోవటం తమను తాము సిద్ధపర ఇది వింటే మనకు గుర్తుకొచ్చే మాట ఏదంట బుద్ధి గల కానీ ఇక్కడ తమన్ తాము సిద్ధపరచుకున్నారు దివీటీలలో నూనె రెడీగా ఉంది యేసు ప్రభు పెళ్లి కుమారుడు శబ్దం రాగానే ఐదు మంది సిద్ధపడ్డారు ఐదు మంది సిద్ధపడలేకపోయినారు తమన్ తాము సిద్ధపరచుకున్నారు కాబట్టి వాళ్ళని ఆ వాళ్ళని దేవుడు ఆ లోపలికి తీసుకెళ్తున్నాడు తలం వేయబడుతుంది తలుపులు మోయబడతాయి బుద్ధి లేని కన్యలు బయట విడవబడతాం సిద్ధపాటు మనకి సిద్ధపాటు విషయంలో కేసులోని ఎక్కిల పత్రికలు మనకు బాగా తెలుసు కదా సిద్ధపరచుకో కడబూరం రోగగానే మనము ఎత్తబడాలి కడబూరం రోగినప్పుడు మార్పు చెందుతామంట ఫస్ట్ కదా క్షయమైన ఈ శరీరంను వదిలేస్తాము అక్షయమైన శరీరంతో మనం కాబట్టి దేవుని ఎదుర్కొంటున్నాము ఆ ఆ సిద్ధపాటు మనకు ఉండాలి ఏ జామో ఏ గడియో దొంగ వల్లే వస్తానని చెప్తున్నాడు కదా దొంగలు ఎప్పుడు వస్తారంటే తగత రావచ్చు తెల్లవారులు రావచ్చు అర్ధరాత్రులు రాత్రులు కూడా రావచ్చు ఏ టైంలో సమతి కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి పెళ్లి కుమారుడు దొంగలాగా కాబట్టి సిద్ధమైన మనసుతో ఉంటేనే తమను తాము సిద్ధపరచుకోవటం ఈ కష్టాలు నష్టాలు నీకు ఎప్పుడు తప్పవు కదండి ఎప్పటికీ ఉంటాయి కానీ అవన్నిటి పెట్టుకొని అవే నీ దేవుడై కూర్చుంటే కష్టం అవన్నీ దాటుకొని ఏ జరినా నీ చిత్తం ప్రభావ నువ్వు ఏ జరినా నా మంచి చేస్తావు కాబట్టి అనుకు ప్రకటన గ్రంథంలో మరొక మాట పంతొమ్మిదవ అధ్యాయ ఏడవ వచనంలో పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనం నేను ముగిస్తాను ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ఏడవ వచనంలో ఒక మాట చూస్తాం అక్కడ చూడండి పంతొమ్మిది ఏడు ఏముంద గొప్ప జన సమూహపు శబ్దమును విస్తారమైన జలముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారి ప్రభువును అగు మన దేవుడు ఏలుచున్నాడు ఆయనను స్తించుడి గొర్రపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది తన్ను తాను సిద్ధపరచుకున్నది బుద్దిగేల కన్యాకళ విధంగా సిద్ధపరచుకున్నారో ఐదు అలాగే ఆ జన జన సమూహము విస్తారమైన జన సమూహముల మధ్య ఆ పిల్ల వధువు సంఘము తనను తాను సిద్ధపరచుకున్నది నా దేవుడు ఏలుచు గొర్రపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది ఆయన భార్య తను తాను సిద్ధపరచుకుని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచడం అని చెప్పిని మరి ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములునైనా సన్నపు నాలబట్టలు ఆమెకి పరిశుద్ధుల నీతి కదా నీతి మంతుడుగా ఉంటే దుర్నీతిని విసర్జించి నీతి మంత్రుడిగా ఉంటే నీకు నీటి వస్త్రములు దేవుడు ఉల్లాస వస్త్రములు దేవుడు అనుగ్రహించబోతున్నాడు ఆ గురియ పిల్ల వదు సంఘము సిద్ధపడింది తను తాను సిద్ధపరచుకుంది కదా తను తాను ఉపేక్షించుకోవాలంట తను తాను అంటే ఎవరికి వాళ్ళు ఉపేక్షించుకోవాలా పరీక్షించుకోవాలా సరి చేసుకోవాలా సిద్ధపడాలా ప్రత్యేకపరచుకోబడాలా ప్రతిష్ఠించబడాలా ప్రతిష్ఠించబడాలా తనను తాను లాస్ట్కు పవిత్ర పరచుకోవాలి మనకు మళ్ళీ రెండవ తిమోతిలో కనిపిస్తుంది పవిత్ర పరచుకోకుండా ఎవరు కూడా పల్లో రాజ్యంలోకి చేరలేరు ఎవరు కూడా పల్లోక రాజ్యంలోనికి చేరలేరంట చూడండి రెండవ తిమోతి రెండు ఇరవై మనం అక్కడ రెండు పదహారు చూసుకున్నాం ఇదాకా ఇప్పుడు రెండు ఇరవై ఐదులో చూడండి తిమోతికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచనంలో ఇరవై ఐదులో చూడండి సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను అందువలన సాతన్ తన తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఊరిలో నుండి తప్పించుకొని మేలు కొని అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించు జగడ మాడక సాధువుగాను శోధింప బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను గాను ఉండవాలను ఎందుకంట వీళ్ళు పవిత్ర హృదయములు పవిత్ర హృదయం ఇరవై ఒకటో వచనంలో ఎవడైనా వీటిలో చేరి చేరక తన్ను తాను పవిత్రపరచుకున్న వాళ్ళేను ఎందుకంటే మనం పగటి సంబంధము చీకటి సంబంధం కాదు కాబట్టి పగటి సంబంధంలో మనము వెలుగులో క్రియలు జరిగించాలి చికటి క్రియలు ఎప్పటికైనా నాశనమే ప్రమాదకరమే అవి శాపగ్రస్తమే కాబట్టి వెలుగు క్రియలు జరిగిస్తున్నప్పుడు వెలుగులో నివసిస్తున్నప్పుడు వెలుగు సంబంధించిన ప్రతి కార్యంలో నీ సాక్ష్యం స్థి దేవుడు ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆల ఆశీర్వదించాలి అంటే వారి హృదయం పవిత్రపరచబడాలి అది లేకుండా పవిత్రత లేకుండా వర్ణరాజ్యంలో చేరట దుర్లభం అలా పవిత్రత లేకుండా ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉండటానికి నేర్చుకోవాలి తను తాను పవిత్ర పరచుకున్నది ఇరవై అధ్యాయంలో రెండవ తిమోతి రెండు ఇరవై రెండులో చీకటిలో చేరక తనను తాను పవిత్రపరచుకుని నేడులా వాడు పరిశుద్ధ పరచబడి యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైన పాత్ర అర్హత పాత్ర కదండీ ఎన్నో రకాల పాత్రలు ఉంటాయి మట్టి కొండలు బంగారు కొండలు వెండి కొండలు ఇనుప ఇనుపకొండలు ఎన్నో ఉంటాయి పాత్రలు కానీ మనని అర్హతమైన పాత్ర అర్హత పాత్ర ఆయన వాక్యం చెప్పగలిగే అర్హత మన దేవుడే ఇస్తాడు మనకి మనం ఎవరు ఇచ్చుకోవడం కాదు ఆయన ఇస్తాడు మన నోట ఆయన వాక్కును పెడతాడు మనతో మాట్లాడతాడు దేవుడు మనల్ని ఉజ్జీవపరుస్తాడు తమను తాము పవిత్రపరచుకోవాలంట పరిశుద్ధ పరచుకోవాలంట తి సత్కార్యమును సిద్ధపర్చబడి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉన్నారు మీరు సత్కార్యము చేయాలంటే నీతి క్రియలు ఉండాలా ప్రభు చెప్పినటువంటి ప్రతి విధమైన కార్యాలను చూడాలా మీరు ప్రభు కార్యములని గురించి బోధిస్తున్నప్పుడు మీలోని లోటు కదా మీలోని లోటు మీలోని చిన్న పాపమైనా సరే అది ఒప్పుకొని విడిచిపెట్టాల ఎందుకంటే పరిశుద్ధత లేకుండా మామూలుగానైతే మనము ఎట్లాంటి వారిని దూషిస్తుంటాం ఇది జ్ఞాపకం చేసుకుందాం మనము ఏ పాస్ని దూషించొద్దు కదా ఎవరు కూడా దేవుడి యొక్క అనుమతి లేకుండా వాక్యస్వార్థ జరిగించరు అబద్ధ బోధకులు తప్ప కాబట్టి వాళ్ళ బోధ సరి అనేదా చూసుకోవాలా మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాము మనం ప్రత్యేక పరచబడదాము మన యొక్క ప్రభు రాకర కొరకు సిద్ధపడదాం కదా ఆ గొప్ప శరము సంఘ సిద్ధపడింది తగ వధుక సిద్ధం సిద్ధపడాలి అంటే ఇవన్నీ తమను తాము శోధించుకొని జరిగించుకొనవలసిన కార్యాలు ఇవి మనస్వంతంగా అయితే చేయలేము పరిశుధాత్మ దేవుడే ప్రతి ఒక్కరు నడిపించను గాక దేవుడి యొక్క చిన్న వాక్యం దీయించను గాక ప్రార్థన చేసుకు పరిశుద్ధుడవు మహాగనుడవు సర్వశక్తి మంచడవు అల్పులము అయోగ్యము పాపలమంగా ప్రభావ మమ్మల్ని పీల్చిన దేవుడవు నమ్మకమైన దేవుడు నెమ్మదినిచ్చి వాడము ప్రభానత యోగ్యమైన రీతి గాని ఒక వాక్య ధ్యానంలోనికి మమ్మల్ని నడిపించండి ప్రభుత్వ దోషములను కొట్టివేయండి మా పాపంలను క్షమించండి ఇస్రాయేలీలు ప్రభ ఒక జాము ప్రార్థించి ఒక జాము పరిశోధించి ఒక జాము తప్పు ఒప్పుకున్నారు ఒక జాము బృందం చదివినారు ప్రభా అంత సమయం మేము ఇవ్వగలము లేదో కాని ప్రభా మా సమయం మీకు ఇస్తున్నప్పుడు ప్రభా ప్రతి సమయం నుంచి పరిశుధపర్చండి ప్రతి ఒక్క మీరు మాట్లాడండి కృపగల హస్తములకు ప్రభావ మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నామంలో అడిగి ప్రార్థించి ఈ వాక్యం దీవించమని ఏసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం క్రీస్ కుటుంబీ ఆరాధన పాల్గొనో వారికి ఆన్లైన్ లో ఉంటున్న వాటి ఉంటున్న యూట్యూబ్ ఛానల్ ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాల అందరికీ సదాకాలం ప్రైజ్ దాకా మెయిన్ సిస్టర్ లోడ్ అన్న అందరికీ